ేణానాగణపతి భవామే కవిం కవీనాముపమశరాజంబ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోదసాదనంధిపతాశివసరంభా శాచార్యమ్యమాం అస్మాచార్యపే గురు పరంపరా ఓం భద్రమే కన్నే విష్ణునుగుదేవాద్ర పశ్యేమాక్షజ్రాంగై స్పృష్ వాంసూ యశేమదేమీతాయుస్తింద్రోమృశ్రవాస్తిన పూషా విస్వ్వేగా స్వస్తినస్క్ష్యోష్ణి స్వస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి స్వప్నదృక్ ప్రచరన్ స్వ్నే దిక్షు వై దశసుథితాన్ అండజాన్స్దజాన్వా జీవాశ్య సప్నదృక్షితృశ్యాస్ నదే తృథక్ తృశ్యమే వేదం స్వప్నదృక్చిత్తమిష అదంతా ఒక యూనిట్ అరవై నాలుగు అరవై ఐదు శ్లోకాలు దీంట్లో నేను అరవై అరవై మూడు అరవై నాలుగు అరవై మూడు అరవై శ్లోకాలు అరవై ఫినిష్ చేసినట్టున్నాము భాష్యం కూడా చెప్పేసామా అరవై మూడు అరవై మూడు భాష్యం చెప్పాలి అంతకుముందు మనం ఏమనుకున్నామంటే మనస్సు చేత నిర్ధారింపబడే సర్వము కూడా స్వప్న ప్రపంచము వలె మిథ్యారూపమైనది అని విషయాన్ని మనం విస్తారంగా చూసి ఉన్నాము ఇప్పుడు స్వప్న దృష్టాంతాన్ని ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏమంటారంటే ఈ జగత్తులో ప్రాణులు నాలుగు రకములు అండజములు స్వేదజములు ఉద్భిజములు జరాయుజములు అని అలాగా పెద్ద గంభీరంగా దాన్ని వర్ణిస్తారు అలా వర్ణించేప్పటికీ మనం ఏమనుభవిస్తుంది జాగ్రత్త అవస్థలో ఇవన్నీ కనబడుతున్నాయి ఇదంతా ఆయన ఏమంటున్నారని ఇవన్నీ స్వప్నావస్థలో కూడా కనపడతాయి అంత జాతీయ ఈ మొత్తం ప్రపంచం అంతా స్వప్నావస్థలో కూడా కనపడుతుంది కాబట్టి జస్ట్ బికాస్ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చాలా స్ట్రక్చర్డ్గా ఉన్నాయి కనుక ఇదంతా సత్యం మీరు అనుకోవడానికి అవకాశం లేదు సో అంటే స్వప్నలో ఉన్నదంతా అసత్యమని అంగీకరించి అది కూడా కొంచెం ఇటు కింద మీద పడుతూ అంగీకరిస్తారు డైరెక్ట్గా అంగీకరించారు జాగ్రత్త విషయంలో ఎన్నడూ అంగీకరించారు ఆ విధంగా ఉంటారు లౌకికులు అలా ఉంటారు కొంతమంది దార్శనికులు కూడా ద్వైత ప్రధానమైన కూడా అలాగే ఉంటారు జగత్తు సత్యమనే స్వీకరిస్తారు యోగ దర్శనంలో సాంఖ్య దర్శనంలో వాళ్ళు మూడు రకాల వృత్తులు చెప్పారు వృత్తులు అంటే మనోవృత్తులు ఒక మనోవృత్తి బయట దానికి కరస్పాండింగ్ వస్తువు యథార్థంగా ఉంటుంది దాన్ని ప్రమాణ వృత్తి అన్నారు ఇంకా రెండో మనోవృత్తి ఏంటంటే మనోవృత్తి అయితే ఉంటుంది బయట దానికి కరస్పాండింగ్ వస్తువు ఉండదు దానికి విపర్య వృత్తి అన్నారు ఏమండి తర్వాత ఇంకో మూడో మనోవృత్తి ఏంటంటే అంటే భ్రాంతి వృత్తి అనమాట విపర్య వృత్తి అంటే భ్రాంతి వృత్తి మూడో మనోవృత్తి వికల్పము అన్నారు అది శబ్దాలు వినపడతాయి ఆ శబ్దాలకు అర్థం తెలుస్తుంది వాక్యానికి తాత్పర్యం తెలుస్తుంది కానీ బయట వస్తువులు ఏముండదు లైక్ వంధ్యాత్ర ఇత్యాది వికల్పము అన్నారు రకం మనోవృత్తి నాలుగో మనోవృత్తి ఏమిటంటే బయట ఏమీ లేదు వృత్తి రూపంగా కూడా ఏమీ లేదు నిద్రావృత్తి అది ఐదన్నారు నాలుగోది ఐదోది స్మృతి రూపమైనది అని మొత్తం మనోవృత్తులు ఇన్ని రకాలుగా వాళ్ళు విభజించారు పంచతయ్య సో ప్రమాణ విపర్య వికల్ప నిద్రా శూన్య నిద్రలో శూన్యం తర్వాత లేదంటే అజ్ఞానం అజ్ఞానము స్మృతయ ఇవి ఐదు రకాలుగా మనోవృత్తులు ఉన్నాయి కాబట్టి స్వప్నమునందలి మనోవృత్తిని విపర్య పరిగణిస్తారు జాగ్రత్త అవస్థందరి మనోవృత్తిని ప్రమాణ పరిగణిస్తారు ఆ రకంగా జాగ్రత్తని స్వప్నాన్ని చని స్వీకరిస్తారు దార్శనికులు కూడా అదేవిధంగా స్వీకరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ స్వప్న వివేకము పది దిక్కులు స్వప్నంలోనే ఉంటాయి జగ జాగ్రత్తలునే అక్కర్లేదు పది దిక్కులు అంటారు కదా పది దిక్కులు అవి స్వప్నంలో కూడా పది దిక్కులు ఉంటాయి అంటే ఇది ఎవరికి వారు జాగ్రత్తగా శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం కూడా చేసి ఎవరికి వారు విచారం చేసి చూసుకోవాలి అప్పుడు అది ఎస్ ఎస్ అని తల పంకించటమనే స్థితి వస్తుంది ఆ ఇన్సైట్ వస్తుంది అప్పుడు వాడు ఆ సంసార బంధించి విముక్కుంటారు మంచిది ఇత్య వాగ్గోచరస్య అభావో ద్వైతస్య మనస్సుకు గోచరమయ్యే ద్వైతము యథార్థంగా లేనే లేదు అని చెప్పడానికి ఇంకో హేతువు చెప్పబోతున్నారు అంటే మానవుని మనస్సు ఏ విధంగా పనిచేస్తుందంటే మనస్సులో ప్రతిష్ఠితమైన భావం ఏదైతే ఉంటుందో ఆ భావము ఆ అభిప్రాయము ఆ వృత్తి మనోవృత్తి అది సత్యంగా భాషిస్తుంది మనస్సులో గట్టిగా ప్రతిష్ఠితమైపోయింది అదే సత్యంగా భాషిస్తుంది మన మైండ్స్ ఒపీనియన్ వేరు సత్యము వేరు అని అనుకోరు ఫైన్ ఏదో ఒపీనియన్ పడుతుంది అది గట్టిగా దృఢమవుతుంది దాన్నే సత్యమని అనుకుంటూ ఉంటారు సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆ థాట్ మనోవృత్తి యొక్క పరిధికి చిక్కుపడి ఉంటే పనికిరాదు యూ హ్యావ్ టు బి లార్జర్ దాన్ థాట్ థాట్ మూలంలో ఒక అద్భుతమైన చైతన్య శక్తి ఉన్నది కార్టికి అతీతంగా మనస్సుకు అతీతంగా ఆ చైతన్య శక్తి ఎందు ప్రతిష్ఠితులైనప్పుడు మాత్రమే వాడు సత్యాను సత్యానుభవాన్ని పొందగలుగుతాడు ఆ ఋతంభరా ప్రజ్ఞ ఆ చైతన్య శక్తి ఎందు ఉండాలి మనస్సులోనే ఉంటో మనస్సులో నడయాడుతూ ఉండేటువంటి వాటి భావజాలము సత్యము వాదులో ఉంటుంది అని అనుకోవటము అది చాలా పొరపాటు మనస్సులో మీకు కలిగే అభిప్రాయం ఏదైతే ఉంటుందో అది కేవలము ఒక వ్యూ పాయింట్ అంటే ఇప్పుడు ఇద్దరు పరస్పరము ఘర్షణ చేసుకునే సందర్భంలో కూడా ఇద్దరు ఘర్షి ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఆ ఘర్షణలో తన అభిప్రాయమే సత్యము అని ఇవతల వ్యక్తి అభిప్రాయమే సత్యమని అవతల వ్యక్తి వాళ్ళిద్దరూ అలా అనుకోవడం మానేసి నా అభిప్రాయం ఇది ఎదుటివాడి అభిప్రాయం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ముందు అసలు కొంత ఘర్షణ తగ్గుతుంది ఎదుటివాడి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం తర్వాత కొంతమంది అసలు ఎదుటివాడు చెప్పేది వినే మాటే లేదు అసలు వాడు ఎదరవాడు ఏమంటున్నాడో విందాము అసలు ఏదో వాడు కూడా ఏదో మనిషి కదా ఏదో ప్రాధాన్యపడుతున్నాడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మన ఒపీనియన్ ఎక్కడికి పోదు మన ఒపీనియన్ మనతోటే ఉంటుంది ఆ ఎదుటివాటి చెప్పేది ఏమిటి దాన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంటే మీరు మాట్లాడడం మానేస్తే ఎదుటివాటి చెప్పేది మీకు తెలుస్తుంది మీరే మాట్లాడిస్తుంటే ఇంకా చెప్పేది అసలు డజంట్ ఈవెన్ సింకింగ్ సో ఈ రకంగా మనకున్న భావము అదే సత్యము అని అనుకోవడం చాలా పొరపడ మనకున్న భావము ఆ పరిస్థితికి ఒకనొక వ్యాఖ్యానం మాత్రమే అదే పరిస్థితికి ఇంకా రెండు మూడు నాలుగు ఐదారు వ్యాఖ్యానాలు ఉండే అవకాశం ఉన్నది అదే పరిస్థితికి ఇప్పుడు వర్షం పడుతోంది ఈ వర్షం చెడ్డది ఇది హానికరము ఇది టీవీ నైన్ న్యూస్లో వర్షం పడిందంటే ఈ వర్షము చెడ్డది హానికరము ఇంకా ఫైనల్ అది వాటిస్తే అలా ఉండదు సత్యం ఆ వర్షము హానికరము అన్నది వన్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్స్ ఆ హర్ ఆ వర్షాన్ని హానికరమని కానీ హితకరమని కానీ ఇటు అటు కూడా వ్యాఖ్యానం చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు అది హితకరము అని వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఇంకో హళ్ళు ఉంటారు మీకు వేరర్ ఎ ఫ్యూ మోర్ ఇంటర్ప్రిటేషన్స్ అబౌటేట్ అలాగా రెండు మూడు నాలుగు ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి అంతే కానీ మన మనం భావించినదే సత్యము అని అనుకోరాదు చేతనే తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని తెలుగులో సామెత ఉంది అలా ఉండకూడదు మనస్సులో ఉండే భావజాలమే సత్యము అనేది మాత్రం చాలా పొరపాటు మనస్సు అంటే ఇస్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్ అనేక భావాల యొక్క ముద్దకే మనస్సు అని పేరు భావాలు వేరు సత్యం వేరు కాబట్టి మనస్సుతో మీరు సత్యాన్ని పట్టుకోలేరు తర్వాత మనస్సులో సత్యంలో విభాగాలు ముక్కలు ఉండవు సత్యం అఖండంగా ఉంటుంది సత్యంలో ముక్కలు ఉండవు మీరు ముక్కలు పెట్టారంటే అది సత్యం కాదు ఇప్పుడు దేవుడు అక్కడ స్వర్గంలో ఉంటాడు స్వర్గంలో ఇంకా ఆయనకి సేవకులు ఉంటారు అని ఇలా మీరు మొదలెట్టారనుకోండి అది మనస్సు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఉపాసనా పద్ధతి అని అంగీకరించడం వరకు బాగానే ఉంటుంది అంతేకాని అదే సత్యము అని చెప్పడానికి అవకాశం ఉండదు అన్ని భేదాలతో భేదం ఉంటే సత్యం కాలేదు సత్యం ఎప్పుడూ కూడా అఖండంగా ఎకరసంగా ఉంటుంది యూనిఫైడ్గా యూనిఫైడ్ హోల్ ఈజ్ ద ట్రూత్ నేచర్ ఈజ్ వన్ హ్యుమానిటీ ఈజ్ వన్ ది మాస్ ఈజ్ వన్ ఎనర్జీ ఈజ్ వన్ రియాలిటీ ఈజ్ వన్ అలా ఉంటుంది సత్యం మీరు మొక్కల ముక్కలకి మనస్సు ఏం చేస్తుందంటే సత్యాన్ని ఖండాలుగా విభజిస్తుంది విభజించి వాటిని మొక్కల ముక్కలుగా చూస్తూ ఆ రాగద్వేషాలను నిర్మాణం చేసుకుని నాకు అనుకూలము నాకు ప్రతికూలము అంటూ వ్యాఖ్యానం చేసుకుంటూ ఆ విధంగా ఉండడం మనస్సు యొక్క లక్షణం కాబట్టి ఆ మనస్సు సత్యాన్ని పట్టుకోలేదు మనస్సు నుండి ఉత్పన్నమయ్యే వాక్కు కూడా అదే కారణం చేత సత్యాన్ని పట్టుకోదాలదు అవతారికి అని మీకు చెప్తున్నాను నేను ద్వైతము అద్వైతము వాగ్గోచరము కాదు వాగ్గోచరమయ్యే ద్వైతము సత్యము కాదు అనే విషయాన్ని నిరూపించటం కోసం ఈ శ్లోకాన్ని చెప్తున్నారు అంటే అంటే మైండ్ సర్వాత్మన అనవసరము వ్యర్థము మైండ్ అక్కర్లేదని అభిప్రాయం కాదు మైండ్ ఒక ఉపకరణం యూస్ఫుల్ టూల్ ఆబ్జెక్ట్స్ని తాత్కాలికంగా కాగ్నైజ్ చేయటానికి తెలుసుకుంటూ ఉండటానికి దేహయాత్ర అంటారు శరీరయాత్ర అని ఒక మాట ఉండదు శ్రీకృష్ణుడు కర్మణ అని అంటాడు గీతలో శరీరయాత్ర అంటే దేహాన్ని నిలబెట్టడం దాన్ని నిర్వహిస్తూ ఉండటం అనేది ఒకటి ఉంది ఆ సందర్భంగా ఏదో కొంత మన ద్వైతం ఉంటుంది ఆ ద్వైతాన్ని తెలిసే సాధనంగా మనసు మనస్సు యొక్క సహకారంతో ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి అంతవరకు మాత్రమే వాటికి వాటి స్థాయి అంతేగాని వాటి ఎందు సత్యం అని అనుకోరాలి తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే అంటే మరి మీరు గమనించాల్సి ఉంటుంది మనస్సు చాలా ఉపయోగకరమైనటువంటి ఉపకరణం పనిముత్తు కానీ మీరు ఐడెంటిఫై అయితే మటుకు మిమ్మల్ని బంధిస్తుంది ఈ ఉ నాట్ దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు తర్వాత సత్యము మనస్సులకు అతీతమైనటువంటి విజ్ఞానశక్తి రూపంగా చైతన్య శక్తి రూపంగా ఉంటుంది సత్యము కాబట్టి సత్యము సత్యము యొక్క స్పర్శ ఈ కాంటాక్ట్ విత్ ద ట్రూత్ ద టచ్ ఆఫ్ ద ఇంటిమేషన్ ఆఫ్ ది ట్రూత్ మీకు కావాలన్నట్లయితే సత్యము యొక్క స్పర్శ కావాలన్నట్లయితే మనస్సుతో ఐడెంటిఫై కాకూడదు మనస్సుతో ఐడెంటిఫై అయినంత వరకు సత్యానికి దూరంగానే ఉండిపోతాయి మనస్సుతో ఐడెంటిఫై కాకూడదు సత్యస్పరిశ కావాలనుకున్నట్లయితే సమాధానము అనేదాన్ని అభ్యాసం చేయాలి అంటే ఏమిటి మనస్సుని వాచ్ఫుల్నెస్ అటెన్షన్ అటెన్షన్ని ఇస్తే విజ్ఞానం అధి విజ్ఞానం విజ్ఞానం బ్రహ్మాన్నప్పుడు ఆ అటెన్షన్ అంటే మనస్సుని పరిశీలిస్తూ ఉండటం ఎలర్ట్గా ఉండటం సచేతంగా ఉండటం జాగరూకుడై ఉండటం ఇలా పరిశీలిస్తూ ఉండటం మనస్సు వేసే వేసే వేషాలన్నింటినీ కూడా మనస్సు అనేక వేషాలని వేస్తూ ఉంటుంది ఆ వేషాలన్నింటినీ కూడా ఇలా వాచ్ చేస్తూ ఉంటాం ఆ అటెన్షన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అటువంటి సమాధానం లక్షణం వచ్చినట్లయితే మనోవృత్తులు సత్యాన్ని ఆవరించేస్తూ ఉంటాయే ఆ మనోవృత్తులు నిర్మాణం చేసేటువంటి ఒక బ్యారియర్ ఒక ఆటలింకము ఒక అడ్డుగోడ అది క్రమంగా తొలగిపోతుంది అప్పుడు మీకు అఖండ సత్యము యొక్క అంతర్దృష్టి ఇన్సైట్ నిర్మాణం అవుతుంది ఆ విధంగా మనస్సుతోటి సత్యాన్ని పట్టుకుందామనే ప్రయత్నము అన్ని విధములుగా కూడా అది ఉపయోగకరం కాదు మనస్సుతోటి ద్వైత ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతారు తద్వారా దేహ నిర్వాహము అంత మాత్రమే మొత్తానికి ఈ విషయాన్ని అంత కూడా నిర్ధారణ చేయటం కోసం ఈ శ్లోకము వస్తున్నది స్వప్నాన్ పశ్యతీతి స్వప్న దృక్ అది దృషిర్ ప్రేక్షణ అనే ధాతువు దానికి పశ్యభావాన్ని విధించారు సార్వధాతుక ప్రచయాలు పక్కన ఉన్నప్పుడు పశ్య వస్తుంది పశ్యతి లంగ్ అయితే అపశ్యత్ పశ్యేత్ లోటు పశ్యత్తు ఏమంటే మిగతా వాటన్నిటికీ దృషిర్వే ఉంటుంది సో అందుచేత సమా దానికి విగ్రహవాక్యం చిత్రంగా ఉంటుంది స్వప్నాన్ని పశ్యతి ఇది స్వప్న దృక్ అది విగ్రహవాక్యం అలా ఉంటుంది దానికి స్వప్నాన్ని చూసేవాడు ఎవరండి స్వప్నాన్ని చూసేవాడు అంటే మీరు నేను మనమే స్వప్న దొరిక ప్రచారం ఎక్కడ సంచారం చేస్తాడండి అవి స్వప్నే స్వప్నస్థానే స్థానము అంటే అవస్థానార్థం స్వప్నావస్థ ఎందు స్వప్నాన్ని చూస్తూ వీడు సంచారం చేస్తున్నాడు దిక్షు వై దశ సుస్థితాన్న వర్తమానా సో పది ఉన్నటువంటి జీవులను ప్రాణులను అందరినీ కూడా చూస్తున్నాడు నిశ్చయంగా చూస్తున్నాడు యథార్థమా వై అంటే నిశ్చయముగా యథార్థమా అన్నట్లు చూసేస్తున్నాడు పది దిక్కులందున్నటువంటి ప్రాణులను ప్రాణిన జీవులు అంటే ప్రాణులు అని అర్థం జీవ ప్రాణధారణే ఆ ప్రాణులు ఎటువంటివి అండజాన్ స్వేతజాన్ వాన్ సదా పశ్యతీతి ఏ ప్రాణులను అయితే చూస్తున్నాడో ఆ ప్రాణులు అండజములు కావచ్చు అంటే పశుపక్ష్యాదులు పక్ష్యాదులు పక్షులన్నీ అండజములు గురుడ్డు నుండి పుట్టే పక్షులు మొదలైనవి కావచ్చు లేదా స్వేదజాన్ క్రిమి కీటకాదులు కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు ఉపలక్షణం జరావు జాన్ ఉద్భిజాన్ ఉపలక్షణం ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు ఎప్పుడు అంటే స్వప్నం చూసినప్పుడు అల్లా ఇవన్నీ చూస్తాడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఉంటాయి ఇవన్నింటినీ చూస్తూ ఉంటాడు అయితే ఈ వాక్యం ఏమిటి వేటైతే చూస్తూ ఉంటాడో ఎక్కడ దీన్ని వాక్యం ఫినిష్ చేయడం ఎక్కడ మీరు అరవై నాలుగో శ్లోకం చూసుకోండి అక్కడ ఏముంది తే న విద్యంతే అని ఉంది అక్కడికి వాక్యం పూర్తి చేయాలి వేటికైతే వేస్తమానం చూస్తూ ఉంటాడో సదా తే అవి న విద్యంతే యథార్థంగా లేవు అని పూర్తవుతుంది వాక్యం ఓకే తర్వాత శ్లోకం స్వప్ అవి తే అవి స్వప్న చి స్వప్న చిత్తదృ్యా ఆ స్వప్నం చూసి ఇవ్వడకుండా ఉంటాడు స్వప్న పురుష అని పేరు ఇప్పుడు స్వప్నావస్థ అంటే స్వప్న పురుషుడు స్వప్న ప్రపంచం స్వప్నంలో దేహం స్వప్నంలో మనస్సు ఇవన్నీ ఉంటాయి ఆ స్వప్న పురుషుడికి ఓ మనస్సు ఉంది వాడు ఆ మనస్సుతో మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు ఆ స్వప్న దృక్ స్వప్న స్వప్నాన్ని దర్శించే పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆ పురుషుని యొక్క చిత్తం కలదో ఆ చిత్తమునందరి దృశ్యములు ఇప్పుడు జాగ్రత్తలో మీరు ఎలా చూస్తారు మనస్సుతో కన్ను ద్వారా చూస్తారు స్వప్నంలో ఎలా చూస్తారో అలాగే చూస్తారు జాగ్రత్తలో మీరు ఒక వ్యక్తి మీకో దేహం ఉన్నది మనస్సు ఇంద్రియాలు ఉన్నాయి వాటితో ప్రపంచాన్ని చూస్తున్నారు ఇంతే కదా మహాభాగ్యం స్వప్నంలోనూ అంటే మీరు వ్యక్తిగా ఉంటారు మీకో దేహం ఉంటుంది మీకో మనస్సు ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి వాటితో జగత్తును చూస్తూ ఉంటారు కాబట్టి మీ చూడబడే ఆ సర్వము కూడా స్వప్న చిత్త దృశ్యము అవును మంచిదేనండి స్వప్న పురుషుని యొక్క చిత్తము చే చూడబడేవి మంచిదే కరెక్టే అంతవరకు అంగీకారమే కదా అయితే మీరు ఏమిటి మీరు చెప్పదలుచుకున్నది ఏమిటంటే తతహా పృథక్తే నైద్యంతే తతహా చిత్తము కంటే పృథక్ వేరుగా అవి ఉండవు రజ్జు సర్పంలాగా మీరు చూస్తారు మనస్సుతో చూస్తారు మనస్సులో ఒక దృశ్యంగా భాషిస్తూ ఉంటుంది రజ్జు అది మనస్సు విడిచి బయట వేరే ఉండదు రజ్యు సర్పం కదా బయట వేరే ఉండదు బయట ఉండేదేదో ఉంటుంది సర్పం మాత్రం ఉండదు అలాగే ఈ స్వప్న దృశ్యములు ఏవి కూడా బయట వేరే ఉండవు అంటే మీరు అనవచ్చు ఏటా మాకు కళ గురించి ఇంత పొడుగు చెప్తావు కళ గురించి మాకు తెలుసున్నదే కదా మీరు అనొచ్చు అలా తెలుసున్నదే కానీ దాని వివేకం స్పష్టంగా గ్రహించాలి ఇప్పుడు స్వప్నాన్ని జాగ్రత్తగా అన్వయించాలంటే స్వప్నంలో ఉండే డైనమిక్స్ అంతా స్వప్నంలో ఇవన్నీ చూస్తున్నాం కదా ఎక్కడి నుంచి చేయబోయ్ ఇవి అరే వెరమోహం ఎక్కడి నుంచి రాలేదురా నీ మనస్సులోనే ఉన్నాయి నీ మనస్సేలాగా భాషిస్తున్నా అవును కరెక్టే జాగ్రత్తలో కూడా అంతేనేమో చూసుకో మళ్ళా వెయ్యి చేసుకో అని అలాగా మనిషిని సత్యం వైపుకు నడిపించేటువంటి ప్రయత్నం కాబట్టి స్వప్న దృక్చిత్తం దృశ్యంలే స్వప్న దృక్క్షిత్తం కంటే భిన్నంగా లేనే లేవు అంతవరకు దృష్టాంతం తథా అదేవిధంగా తదృశ్యమే వేదం స్వప్న దృప్ చిత్తమిష్యతే భాష్యకారులు చెప్తారు యజ్జేవంత పష్టిం ఇచ్చే అవతానికి బాగుంది చూడండి సరేనండి ఏమిటి మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి స్వప్నంలో పశుపక్షాదులను క్రిమికీటకాదులను మానవులను వీళ్ళందరినీ చూస్తాడు సరేనయా నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పు సరే పశుపక్షాదులను క్రిమికీటకాలని చూస్తాడు అయితే ఏమిటంటావు ఏవం ఇఫ్ దట్ ఈస్ సో దిం ఇస్తే క్యా హువా బోలో అని అడుగుతున్నారు ఉచ్యతే ఉచ్యతే అర్థం అంటే తెలిసినా అండి నువ్వు కంగారు కొడుకు కొంచెం తమాయించుకో చెప్తున్నాము కంగారు పడకూడదు ముఖ్యంగా ఉపనిషత్తుల్లో మీరు చూడండి సో రిప్యుటేషన్ ఉంటుంది అన్నము అన్నమే అన్నమయ అన్నమయ అన్నమయమే బ్రహ్మ అన్నం బ్రహ్మే ది వ్యజానా ఎందువల్ల సరేనండి మాకు తెలిసింది తర్వాత మాకు చెప్పండి అంటే అలా ఉండదు అక్కడ అదంతా అలాగే అంతా అయిన తర్వాత అన్నాన్ని తిరస్కరిస్తారు ప్రాణో బ్రహ్మే ది వ్యజానాత్ ప్రాణమే బ్రహ్మ సరే మాకు అర్థమైపోయింది ప్రాణం బ్రహ్మ ఎందుకన్నారో మాకు అర్థమైంది ప్రాణ అన్నీ ప్రాణం నుంచే పుట్టయి అదంతా ఆ వలసంతా మాకు తెలిసింది మీరు పై మాట చెప్పండి అంటే అలాగుండదు అదంతా మీకు రెండు అనువాకాలు ఉంటాయి అదంతా చెప్పి చక్కగా దాన్ని పూర్తిగా వ్యాఖ్యానం చేసి దానికి ఒక ఫలం చెప్పి అప్పుడు తిరస్కరిస్తారు కాబట్టి ఆ స్లోగా నడుస్తూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు డివలప్ అన్ స్వప్నంలో ఈ విధంగా ఉంది కదా ఓకే దిస్ ఈజ్ హౌ ద డ్రీమ్ ఆపరేట్స్ అని దాని యొక్క డైనమిక్స్ అంతా కూడా తెలుసుండాలి స్వప్న దృశ్చిత్తం స్వప్న దృక్ చిత్తం స్వప్నం చూసి వాడు ఒకడు ఉన్నాడు స్వప్న పురుషుడు వాడికి ఒక మనస్సు ఉంది వాడి మనస్సు తేన దృశ్యా అన్నజములు శ్వేతజములు అంటూ మీరు పెద్ద లిస్టు చెప్పారే ఆ లిస్టులో చెప్పిన జీవులందరూ కూడా ఆ స్వప్న పురుషుల యొక్క చిత్తము చేత చూడబడుతూ ఉంటాయి తస్మాత్ స్వప్నదృక్ చిత్తాత్ పృథక్ న విద్య అదే అభిప్రాయం ఏంటంటే స్వప్న దృక్కు యొక్క స్వప్న పురుషుని యొక్క చిత్తము చేత చూడబడుతూ ఉంటాయి కనుక ఆ స్వప్న పురుషుని యొక్క చిత్తము కంటే భిన్నంగా స్వతంత్రంగా చిత్తం కంటే నిరపేక్షంగా బయట చిత్తంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా అవేమీ లేవు ఇత్యథ వివేకానంద చాలా చెప్పారు ఆయన ఏమన్నారంటే ఇప్పటికే జగత్తు జగత్తు వాడు హావిడ్ మనస్సు ఇంద్రియముల సాపేక్షంగా ఉందంటావా ఈ జగత్తు లేకపోతే మనస్సు ఇంద్రియములతో నిరపేక్షంగానే కనబడిపోతుంది ఆ జగత్తు అని అడుగుతాడు వాడు ఫైనల్ సిద్ధాంతం ఏదైనా మౌలికంగా మనస్సు ఇంద్రియముల సాపేక్షంగానే జగత్తు అనుభవానికి వస్తుంది అని చెప్పాల్సి అప్పుడు జగత్తు సాపేక్షం అవుతుంది వాట్ ఎవర్ అది రియల్లో అండ్రియలో తర్వాత చూద్దాం సాపేక్షం అయితే అవుతుంది నిరపేక్షం మటుకు కాదు సాపేక్షమైనా సత్యమే అని అంటారు ద్వైతుడు అయితే ఒకటి ఉంటుందంటవా ఉండదంటవా కనీసం అది చెప్పు నిరపేక్షము జగత్తు సాపేక్షము అయినా సత్యమే సరే ఒప్పుకున్నామయ్యా సాపేక్షమైన జగత్తు ఉన్నది నిరపేక్షమైన రియాలిటీ తత్వం ఒకటి ఉందంటవా లేదంటవా ఉంటుందంటవా లేదంటే వాడు మెటీరియల్ ఇస్తే నిరపేక్షమైన తత్వం ఏం లేదని చెప్పేసి చార్వాకుల యొక్క సిద్ధాంతం దేహం చేత దర్శింపబడే జగత్తే జగత్తు ఇంకా వేరే ఏమి లేదు కాబట్టి మెటీరియలిస్ట్గా ఉంటావా లేకపోతే ఇంద్రియ మనం నిరపేక్షమైన తత్వము గలదు కాలదు ఆ తత్వానికే మనందరం ముద్దు పేరు దేవుడు అని తత్వం ఉందంటావా లేదా అయితే ఇప్పుడు ఎన్ని సత్యాలు వచ్చాయి దేవుడు సత్యం ఒకటి జగత్ సత్యం ఒకటి ఈ రెండు సత్యాలు ఒకే స్థాయి సత్యాలు కాదుగా ఒకే లెవెల్ కాదుక ఒకటి నిరపేక్షం ఇంకొకటి సాపేక్షం మరి ఏమిటి నీ సమస్య మిథ్యావాదానికి మాయావాదానికి అభ్యంతరం ఏముంది నేను చెప్పేదే అదే సాపేక్షం అన్న ఏదంటున్నావో అదే మాయా అదే మిథ్యా మనం అంటున్నాం అంతే తప్ప నిరపేక్షమైన ఈశ్వరతత్వాన్ని మిథ్యంతర్లేదు కదా అని ఈ విధంగా चिप्तमे वही अनेक जीवादिभे विकल्यते अ प्रतीयते मन आवप्न मनस्से अं रक जीव आकार पकाशिस्तू उ मन सि ఆ కాంతి ఆ ప్రాజెక్టర్లో చిన్న ఇలా చిల్లు ఉంటుంది గోడకే స్క్వేర్ చిల్లు ఒకటి ఉంటుంది ఆ చిల్లు రకాల ప్రాజెక్టర్ లెన్స్ ఉంటుంది ఆ లెన్స్లోంచి వస్తుంది కాంతి ఆ మొత్తం చిల్లు అంతా ఉండదు కాంతి రెక్టాంగులర్ లేకపోతే స్క్వేర్ షేప్లో ఉండదు పెన్సిల్ అంటే ఒక సిలిండ్రికల్ షేప్లో వస్తుంది అక్కడి నుంచి కాంతి యొక్క లక్షణంలో డిస్పర్స్ అవ్వడం కాంతి యొక్క లక్షణం అలా వచ్చినప్పుడు చిన్న పెన్సిల్ కింద వచ్చినా అలా వస్తూనే అలా డిస్పెన్స్ అవుతుంది ఆ డిస్పెన్స్ అయితే కరెక్ట్గా ఎక్కడ తీరా పెడితే మిల్లీమీటర్లు ఉంటుందో అక్కడ పెడతాడు ఆ విడ్ లేకపోతే సెవెంటీ ఫైవ్ మిల్లీమీటర్సో విడ్ సెవెంటీ ఫైవ్ ఆ విడ్త్ అంత ఇలాగ చిన్న పెన్సిలు ఎంత పెన్సిల్ ఉంటుంది వన్ మిల్లీమీటర్ ఉంటుంది ఈ వన్ మిల్లీమీటర్ ఉన్న పెన్సిల్ అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఇలా విడిపోతుంది కదా డెబ్బై ఐదు లా ఈ లెవెల్లో ఓ తెర పెడతాడు దానికి సెవెంటీ ఫైవ్ ఎంఎం తెరా అని పేరు ఇప్పుడు ఎలా ఏడుస్తున్నారో నాకు తెలియదు ఒకప్పుడు అలా ఉండేది వ్యవస్థ అంటారు ఒకప్పుడు దీన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళలో నేను ఒక మీరు కూడా అలా చేస్తూ ఉంటారు మేము రోజుల్లోనే ఇదంతా బాగా అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు పెద్దలు అనేవరి ఏమిట్రా ఆ స్టడీ ఏమిటి ఆ ఆ చర్చ ఏమిటి ఇదంతా సినిమా గురించే ఏదైనా కౌలుదో ఏదో వ్యాకరణమో చదువుకోకుండా ఏమిటి చర్చ అని మామూలు వాళ్ళు ఆశ్చర్యపోయిందా మేము చర్చ చేసేస్తూ ఉండేవాళ్ళు మా సంసారం ఇదే వాళ్ళేమో కొబ్బరికాయ ధర తగ్గింది కొబ్బరికాయ ధర పెరిగింది అని వాళ్ళు చర్చ చేసుకున్నారు మేము ఈ సెవెంటీ అంతే అంతకంటే ఇంకేం లేదు అక్కడ సో అక్కడ ఆ దీపకాంతి ఆ ప్రకాశమున్నదే మీరు చూస్తున్న సినిమా అంతా భాషిస్తూ లేదు అక్కడ అలాగే ఆ చిత్తము నిద్రలేస్తుంది చైతన్య ప్రకాశమును తన ఎందు ఆవిష్టమై ఉంటుంది ఆ చిత్రం చైతన్య ప్రకాశంలో మెరిసిపోతూ ఉంటుంది చిత్తం అంటే ఆ చిత్తంలో ఇవన్నీ భాషించేస్తూ ఉంటాయి అంతే అది అంతా చూసేసి ఇదంతా సత్యమని ఇదంతా మనకి బయట ఉందని యథార్థంగా ఉందని మనిషి భ్రమపడుతూ ఉంటాయి కావు మీరు జగత్తు జగత్ అంటారు కదా జగత్ అని మీరు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఆలోచించి చూడండి మీ మనస్సులో చెలగుతో ఉండే స్మృతి సంతానము సంతానం అంటే ఎటు అనుకునే ప్రవాహము స్మృతుల యొక్క ప్రవాహమే జగత్తు ఆలోచించండి దీని మీద చర్చ మీరు ఆలోచించండి ఆ స్మృతుల స్మృతులు ప్రవహిస్తూ ఉంటాయంటే ఎదరలేస్తారు స్మృతులు ప్రవహిస్తూ ఉంటాయి అదే జగత్తు అండి అంతకంటే జగత్తు వేరే అండి ఆ స్మృతులు అలా ప్రవహిస్తూ ఉంటే మెంటల్ స్టేట్స్ నిర్మాణం అవుతూ ఉంటాయి ఒక స్మృతి సుఖాకారాన్ని కలిగిస్తుంది ఇంకో స్మృతి దుఃఖాకారాన్ని కలిగిస్తుంది అవన్నీ మెంటల్ స్టేట్స్ స్మృతులు అలా ప్రవహిస్తూ వాటిని బట్టి ఇప్పుడు ఎదుర్కొండగా భార్య నిలబడిందనుకోండి ఈమె నా భార్య అనుకుంటాడు అది స్మృతి అది ఒక స్మృతి ఆ స్మృతి ఆ ప్రవాహం ఆ భార్య అనగానే దాని చుట్టూ బోళ్ళన్ని అంశాలు ఉంటాయి అవన్నీ ఒక్కసారిగా ముద్ద కింద ప్రకాశిస్తాయి ఆ స్మృతి ప్రవాహానికి ఒక స్టేటస్ కూడా వస్తుంది ఏమిటి ఆవిడ అనుకూలంగా మాట్లాడితే వీడికి సుఖం అనిపిస్తుంది ఆవిడ ఆవిడ అసమానం అనుకూలంగా మాట్లాడితే వీటిలోనే ఆమెకి నిరాదరణ ఉండొచ్చు అసమానం ఆదరించాలని వీలేదు కదా ఆ నిరాదరణగా మాట్లాడినప్పుడు వీడికి దుఃఖం అనిపిస్తుంది కాబట్టి నిరా సాధారణంగా మాట్లాడినప్పుడు ఈ సాధారముగా మాట్లాడటం అనేది కూడా స్మృతే నిరాధారంగా మాట్లాడేటట్టు కూడా స్మృతే స్మృతి తప్పింకేమీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ అ రెస్పాన్స్ ఆఫ్ మెమరీ దాన్ని బట్టి కలిగేటువంటి సుఖ దుఃఖానుభవాలు కలుగుతూ ఉంటాయి ఆ మెంటల్ స్టేట్స్ సో రోజంతా కూడా ఈ మెంటల్ స్టేట్స్ అన్నీ సాగిపోతూ ఉంటాయి ఈ మెంటల్ స్టేట్స్ కూడా ఎలా ఉంటాయి ఇప్పుడున్న స్టేట్ అంతకుముందు ఉన్న స్టేట్ని తుడిచిపెట్టేస్తుంది తర్వాత రాబోయే స్టేట్ ఇప్పుడున్న స్టేట్ని తుడి చేసుకుంటాం పలక మీద తుడి చేయటం కొత్తది రాసుకుంటూ ఉండు సుడి కొత్తది రాసుకుంటూ అంతే ఇవే మెంటర్ స్టేట్స్ అయ్యా మీరంటున్న జగత్తు ఇంతే ఎందుకంటే వేరే ఏమి మీరంటున్న జగత్తమీ లేదు తథపి స్వప్నదృక్ చిత్తమిదం తదృశ్యమేవా స్వప్న దృశ దృశ్య దృశ్యం ఇప్పుడు ఇంకా స్వప్నని గురించే మాట్లాడుతున్నారా ఇప్పుడు స్వప్న జగత్తులో ఉండే జీవులు ప్రాణులు అన్నీ స్వప్న పురుషుని చిత్తముచే చిత్తమునందు దృశ్యములు చిత్తముచే చూడబడుతూ ఉంటాయి చిత్త దృశ్యములు అంటే స్వప్న దృక్ చిత్తము కంటే వేరుగా లేవు ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు మీరు మీ మనస్సును ఒక్కసారి పరిశీలించండి అని నేనంట అంటే మీరు ఆ పని చేయగలుగుతారు మీరు పరిశీలిస్తే మీ మనస్సు మీకు ఎలా భాషిస్తుంది ఇప్పుడు అది ప్రశాంతంగా ప్రసన్నంగా ఏకాగ్రంగా శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి విధంగా మీకు భాషిస్తుంది కాబట్టి మీ మనస్సు యొక్క ఆ ప్రశాంతమైన ప్రవాహాన్ని మీరు దర్శించారా లేదా ఇప్పుడు అదేవిధంగా స్వప్న పురుషుడు ఉంటాడు వారి మనస్సులో సుఖానుభవం కలుగుతుంది ఏదో చూస్తాడు ఆ చూసి సుఖానుభవానికి వస్తుంది ఆ సుఖాన్ని వాడు దర్శిస్తాడు కదా కాబట్టి స్వప్న స్వప్న పురుషుడు కంటే స్వప్న పురుషుని చిత్తము వేరుగా స్వప్న పురుషుని చిత్తము కంటే స్వప్న చిత్తము చేత దృశ్యములైన జీవా జీవులు వేరుగా ముందు చెప్పాం జీవులందరినీ తీసుకొచ్చి స్వప్న చిత్తంలో విలీనం చేశాం ఇప్పుడు స్వప్న పురుషుని చిత్తమును స్వప్న పురుషుల్లో విలీనం చేస్తాం ఇప్పుడు వీరు నిద్రపోయారండీ నేను అడుగుతా చెప్పండి నిద్రపోయాడు కళ వచ్చింది కళలో ఏనుగు కనపడింది ఆ ఏనుగు మీ చిత్తము కంటే వేరుగా ఉందా లేదు స్వప్నంలో మీరు స్వప్న పురుషుడై ఆ ఏనుగును చూశారు చిత్తంతో ఆ చిత్తము అంటే ఏనుగుని చూపించిన చిత్తము స్వప్న పురుషుడైన మీ వేరుగా ఉందా స్వప్నంలో లేదు అంతే కాబట్టి స్వప్న పురుషుడు ఉంటాడు వాడి ఒక చిత్తంగా తయారవుతాడు ఆ చిత్తము ఏనుగుగా తయారే డి రివర్స్ డైరెక్షన్లో రండి ఏనుగు చిత్తం కంటే భిన్నంగా లేదు చిత్తము స్వప్న పురుషుని కంటే లేరుగా లేదు అది అక్కడ ఉన్న వ్యాఖ్యానం జాగ్రత్తగా చూడాలి ఏదో అంతా స్వప్నమే అని సంచిలో ఇలా కుక్ దాన్ని జాగ్రత్తగా డై మొత్తం క్లీన్గా దాన్ని చూడాల్సి ఉంటుంది భాష్యకారులు అలా జాగ్రత్తగా చూస్తున్నారు ఇప్పుడు చూడండి తథా అదేవిధంగా అదేవిధంగా అంటే ఎలాగ ఏమిటి ఏ విధంగానైతే ఆ జరాయులు జలాయుధములు అండజములు ఇత్యాదులు స్వప్న దృక్కు యొక్క చిత్తము కంటే భిన్నంగా లేవో అదేవిధంగా తదపి స్వప్నదృక్ చిత్తం ఆ స్వప్న దృక్కు యొక్క చిత్తము కూడా తద్దృశ్యం ఆ స్వప్న దృక్కు నాకు దృశ్యం అవుతూ ఉంటుంది అంటే అర్థం ఏమిటి స్వప్న దృక్కు కంటే భిన్నంగా లేదు అని అర్థం తేన స్వప్న దృశ్యా దృశ్యం తద్దృశ్యం ఆ స్వప్న పురుషుని చేత దృశ్యముగా తెలియబడుతూ ఉంటుంది అత స్వప్న వ్యతిరేకేణ చిత్తం నామ నాస్తి ఇ స్వప్న పురుషుని కంటే భిన్నంగా సపరేట్ గా చిత్తం అనేది ఏమీ లేదు దీన్ని జాగ్రత్తలో చెప్తా మీరు ఆలోచించండి మీరు ఒక వ్యక్తి ఉన్నాడండి వీడేమంటున్నాడు ఈమె నా భార్య అన్నాడు ఇప్పుడు ఈ భార్య అనేది వీడి చిత్తం కంటే భిన్నంగా వేరే ఉన్నదా లేదు భార్యని దర్శించిన ఆ చిత్తము వీనికంటే వేరే ఏమైనా ఉందా లేదు వీడే చిత్తంగా ప్రకటన ఆ చిత్తమే భార్య లేకపోతే హస్తి ఆ రూపంగా ప్రకటన అవుతాడు అంతే యుస్టాండ్ ముందు మొట్టమొదటి ఏమొస్తుంది నేను వస్తుంది ఇంక నేను స్పిన్ అవ్వడం ప్రారంభిస్తుంది చల తీ అంటే స్పిన్నింగ్ నేను స్పిన్ అయితో ఉంటే మొత్తం జగత్తంటా కూడా ఆ స్పిన్ నుంచే ఆవిర్భవిస్తుంది ఇది ఇది నేను మొన్న చూపించాను కదా ఎక్కడో ఉండదు ఈ తిప్పిది మొన్న ఇప్పుడు తిప్పకపోయినా మీరు అర్థం చేసుకోగలుగుతారు ఏదో ఓ చేత ఇవో ఇప్పుడు నిద్రలేశారు ఇంతదాకా నిద్రపోతున్నారు ఇప్పుడు నిద్రలేశారు కావాలండి ఇప్పుడు జగత్తు ప్రారంభం కావాలి ఇజ్ ఇట్ నాట్ సో ఇట్ ఈజ్ హిందీడ్ సో అక్కడికి దృష్టాంతం పూర్తయి ఇంకా దార్శాంతి చరణ్ జాగరితే జాగ్రతే దిక్షు వైదశ సుస్థితాన్ అండజాన్ జీవా సో జాగ్రత్ అంటే జాగ్రతి నేను శ్లోకం వ్యాఖ్యానిస్తున్నా జాగ్రత్త అంటే జాగ్రతి జాగ్రత్త అవస్థ ఎందు సప్తమే శక్తి జాగరితే జాగ్రత్త తెలివి తెచ్చుకున్నాడు జాగరితే ఓహో జాగ్రత్ ఓకే జాగ్రత్త జాగ్రత్త అవస్థ ఎందు సో ఈ జాగ్రత్ పురుషుడు చరణ్ సంచరిస్తున్నాడు తిరుగుతున్నాడు మనిషి అంటే తిరుగుతూ ఉంటాడు మీరంటే మనస్సు వీడు ఇంట్లో కూర్చున్నాడంటే రేట్ లేదని మీరు అనుకోవచ్చు వీధిలో తిరిగేవాడి ఇంట్లో కూర్చున్నవాడు ఇంకా ఎక్కువ తిరుగుతాడు వీధిలో తిరిగేవాడున్నాయ ఇంట్లో కూర్చున్నవాడే ఎక్కువ ఉంటాడు కాబట్టి ఈ జాగ్రత్త వీడు తిరుగుతున్నాడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు సదా జాగ్రత్త వస్తువు కొంతసేపు చూస్తూనే ఉంటాడు ఎవళ్ళని జీవాన్ పశ్చి ఇతర ప్రాణులను చూస్తాడు దశ దశసు దిక్షుసు స్థిత పది దిక్కుల్లో చూస్తాడు పది దిక్కులు అంటే కూడా వేసుకోండి పైన ఆకాశంలో పక్షులు నేల లోపల అది కూడా వేసుకోండి నేల మీద పురుగులు అవి సరే ఎనిమిది దిక్కులు ఉన్నాయి నాలుగు మూలలు కూడా కలుపుకునే ఎనిమిది దిక్కులు పది దిక్కుల్లోనూ చూస్తూ ఉంటాడు అండజాన్ శ్వేతజాన్ మొత్తానికి మళ్ళీ సేమ్ వీళ్ళన్నింటినీ చూస్తూ ఉంటాడు అంటే వీళ్ళు వీడి చిత్తం కంటే బయట లేరు అని అయితే ఏమిటంటాం తేన విద్యంతే మళ్ళీ తర్వాత శ్లోకంలో అదే రాబోతుంది సో వీడి చిత్తం కంటే వేరుగా ఏమీ లేవు ఒక్క మాటలో చెప్పాలంటే మహాశయ మీరు తెలివిగా ఉండి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా మేము ఏమంటున్నామంటే శాస్త్రం యొక్క దృష్టితోటి మీరు జీవితం అని ఏదైతే అనుకుంటున్నారో అది ఒక కళ మాత్రమే మీరు కళగంటున్నారు ఆ కళకి ఓ అందమైన పేరు పెట్టుకున్నారు ఏమని జగత్తు ఒక పేరు జీవితము ఇంకో పేరు ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు మీరు అక్కడ ఉన్నది స్వప్నం ఆ స్వప్నానికే అందమైన పేరును మీరు పెట్టుకున్నారు పోనీ ఇప్పుడు స్వప్నమే అనుకోవా దానివల్ల సమస్య ఏమిటంటే స్వప్నం సమస్య కాదు స్వప్నం సమస్య కాదు స్వప్నంలో సమస్య కాదు మీకు సమస్య ఎక్కడొచ్చిందంటే ఆ స్వప్నంలో కొన్ని మీకు ఇష్టము కొన్ని ఇష్టం కాకపోవడమే సమస్య ఇప్పుడు సినిమాకి వెళ్తాడు సినిమాకి వెళ్ళి వేలమొహం వేసుకొని వస్తాడు ఎందుకురా అంటే యాభై రూపాయలు నష్టమైంది సినిమా బాగోలేదు అంటే అన్నాడు ఒకడు అంటే నేను అన్నాను సినిమా అంతా బాగులేదా లేకపోతే కొంత బాగులేదా నేను అడుగుతా చెప్పు సినిమాలో ఇంటర్బెల్ దాకా బాగులేదు తర్వాత ఇంటర్బెల్ తర్వాత బాగుందా లేకపోతే ఫస్ట్ ఇంటర్బెల్ దాకా బాగులేదు ఆ తర్వాత బాగుందా అని అడిగాను అడిగితే అంటాడు ఇంటర్వెల్ దాకా బాగోలేదా ఆ తర్వాత బాగానే పికప్ అయిందేమో అయితే ఇంటర్వెల్ దాకా బాగా పికప్ ఉంది ఆ తర్వాత అది లూజ్గా అయిపోయి చెడిపోయిందేమో ఏదో చెప్తాడు అంటే వీడి దుఃఖం దేనికి ఇంటర్వెల్ దాకా బాగున్నందుకు సంతోషమే ఆ తర్వాత బాగులేదని వీడి దుఃఖం అదే కదా ఎలా ఉంది అది సినిమా అంటే అది దృశ్యము అది అసత్యము కల్పితము అని తెలుసుకోవాల్సింది పోయి దాంట్లో సగం బాగుంది సగం బాగులేదు అని వీడు దుఃఖిస్తున్నాడంటే వీడు తెలివితేటలు ఎలా ఉన్నాయంటారు అలాగే సినిమాలో హీరో యాక్షన్ బాగులేదు విలన్ బాగా యాక్ట్ చేశాడు సో ఈ రకంగా అలాగే జాగ్రత్త కూడా వీడి శత్రువు వీడు మిత్రుడు అన్నారంటే అర్థం ఏంటి ఈ వీడి రెస్పాన్స్ బాగులేదు వీడి రెస్పాన్స్ బాగుందనే కదా ఎవడ రెస్పాన్స్ బాగులేదో వాడు మిచ్చేయ్యాయి ఎవడ రెస్పాన్స్ బాగుందో వాడు మిచ్చేయ్యాయి కాబట్టి శత్రుమిత్ర భేదానికి తాత్పర్యమే ఉన్నది సుఖ దుఃఖ భేదం వచ్చింది కదా నువ్వు ఏది సుఖం ఏ ఘటన అది మిచ్చేయే ఏది దుఃఖం అది మిచ్చేయ్యే అది అన్నీ మిచ్చేయి కాబట్టి సుఖము దుఃఖము అనే విభాగమే అనవసరం Kavate, your problem is not that it is a dream, your problem is, you take part of the dream as real. And you get attached to certain sections of the dream. Matthan dreamu kartake attach hai ponne. Ante, it is shetruvayna, nāko angi karame, mitrindayna angi karame, shukhamayna angi karame, dukkhamayna angi karame. You accept the entire dream, or you reject the entire dream. It is all dream and unreal. It is all dream and unreal. దాంతో కొంత యాక్సెప్ట్ కొంత రిజెక్ట్ దాన్ని రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి అది మన సమస్య అయితే ఇంకొకటి అయితే ఏం చేయాలంటారు మీరు ఏమి చేయనక్కర్లా ఇది స్వప్నాన్ని ఇప్పుడు స్వప్నం వచ్చిందండి స్వప్నంలో పాము వచ్చింది ఇప్పుడు పాము విషయంలో మీరు ఏం చేయాలి మంత్రాల వల్ల సారా కర్ర కొట్టాలా ఏం చేయాలి ఏమీ చేయక్కర్లా ఇది స్వప్న సర్పము యథార్థము కాదు స్వప్నం ఇది అని నిద్ర లేచేస్తే సరిపోతుంది తెలివి తెచ్చుకుంటే సరిపోతుంది అలాగే ఈ జాగ్రత్త వస్తుంతా సత్యము అనే భ్రమలోంచి బయటపడి ఇది స్వప్నము వంటిది అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో స్వప్నాన్ని స్వప్నమని గుర్తిస్తూనే ఆ స్వప్నము అంతమైపోతుంది కాబట్టి స్వప్నం విషయంలో చేయాల్సిందేముండదు ఆ స్వప్నంలో బాగులేవ్వండి కొన్ని కొత్త కొత్తవన్నీ దాంట్లో ప్రవేశపెడతాం అలాగే మీరేమీ చేయక్కర్ల స్వప్నాన్ని స్వప్నమని గుర్తించుటే స్వప్నం విషయంలో కర్తవ్యము అంతకంటే వేరే కర్తవ్యమేమీ ఉండదు ఎందుకంటే మహాశయ మీరు జగత్తు గురించి గొప్పగా అనుకుంటున్నారేమో జగత్తు చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది చాలా బలంగా కనపడుతుంది సుఖం వచ్చినప్పుడు ఆ సుఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖం చాలా సత్యమని మనల్ని క్రొంగదీసేదిగా ఉంటుంది బట్ సత్యం ఏమంటే ఆ జగత్తు సత్యం కాదు జగత్తు ఆకర్షణీయంగా ఉంటుందే తప్ప యథార్థం మాత్రం అది కాదు ఆకర్షణీయంగా ఉండడం దాని లక్షణం మీరు జగత్తు మీద ఎప్పుడైతే ఆసక్తి పెట్టుకుంటారో ఆసక్తి రెండు రకాలు పాజిటివ్ అండ్ నెగిటివ్ పాజిటివ్ ఆసక్తికి రాగము అనిపారు నెగిటివ్ ఆసక్తికి ద్వేషము అనిపేరు సో ఏ రకమైన ఆసక్తి మీరు పెట్టుకుంటారో అంతవరకు అది యథార్థమన్నట్టుగా అనుభవానికి వస్తుంది అలా భాషిస్తుంది మీరు దాని మీద ఆసక్తిని తగ్గించుకుని తగ్గించుకుని చూడండి అంటే ఏమిటి దేనియందు మీకు అటాచ్మెంట్ బాగా ఉందో ఆ అటాచ్మెంట్ తగ్గించుకుని చూడండి దేనియందు మీకు ద్వేషం ఉన్నదో ఆ ద్వేషాన్ని బాగా న్యూట్రలైజ్ చేసేసి ఇప్పుడు చూడండి జగత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు జగత్తు మీకు అంత సత్యంగా భాషించింది ఇది ఒక స్వప్నప అని తెలియకనే తెలుస్తోంది కాబట్టి జగత్తుని స్వచ్ఛంగా తీసుకుని దాన్ని వెంటబడుతో దానికి ఏదో పొరుగులు తీసేస్తూ ఉండటము అది వివేకం అనిపించుకోదు కానివ్వండి సో ఇలాగ వీడు చూస్తున్నాడు భాష్యకారులు ఏమంటారు చూద్దాం జాగ్రత్త దృశ్యా జీవాహ అక్కడ జాగ్రత్ అని కదా జాగ్రత్త అని ఉంది కదా దాన్ని షష్ఠీ విభక్తి కింద మార్చుకోండి జాగ్రత్త అవస్థలో ఉన్నవానికి దృశ్యములు కనబడేవి వాడి చేత చూడబడేవి అవేమిటి జీవులు తచ్చిత్తా వ్యతిరిక్త అంటే తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోతున్నారాయణ అరవై ఐదులో ఇంకా చెప్పాల్సిందేమీ లేదు కాబట్టి జాగ్రత్త పురుషుని కంటే జాగ్రత్త పురుషుని చిత్తము కంటే అవి వేరుగా లేవు పై చెప్పినట్టే స్వప్న దృశ్యములు స్వప్న పురుషుని చిత్తము వేరుగా లేవు అని చెప్పాను కదా అలాగే జాగ్రత్త దృశ్యములు జాగ్రత్త పురుషుని చిత్తము వేరుగా లేవు తర్వాత శ్లోకం అన్నాము జాగ్రత్త చిత్తే చిత్తాగ్రత్యతే కాబట్టి జాగ్రపురుషునకు కానవచ్చే ఈ జీవులు ఏవైతే ఉన్నారో ఎవరు అండజాన్ స్వేదజాన్ ఈ అండజములు శ్వేదజములు ఇచ్చాది జీవులు ఎవరైతే ఉన్నారో ఆ జీవులు తచ్చిత్త అవ్యతిరి జాగ్రత్పురుషుని చిత్తము కంటే భిన్నముగా లే